మహేకీ కవీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుష్వో సాధన శ్రీగణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపకాం వందే గుపరంపరా భద్రం కణేభి శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తు వాసస్తూ యశేమ దేవదాయ స్తి నైంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదాస్తి నష్టర్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్ద్యాతు శాంతిశాశాంతి ఓం బ్రహ్మాదేవా ప్రథమ సంబూవ విశ్వర్త భువనస్ గోప్త సబ్రహ్మవిద్యాద్యాతిష్టా అథర్వాయ జ్యేష్ట పుత్రాయ ప్రాహ సో అది మంత్రం ఆ మంత్రాన్ని వ్యాఖ్యానం చేసి ముందు భాష్యకారుల యొక్క సంబంధ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాము ఆయన ఏమంటున్నారంటే ఈ వేదమునందుండే కర్మకాండ ఉపాసనాకాండ ఏదైతే కలదో దేనినైతే మానవులు చాలా ప్రేమతోటి శ్రద్ధతోటి ఆచరణ చేస్తూ ఉంటారో ఏదైతే లోకంలో చాలా ప్రఖ్యాతంగా అందరి చేత ఆచరింపబడుతూ ఉంటుందో ఆ విధి నిషేధ రూపమైనటువంటి జ్ఞానము దాని జ్ఞానం అనరు జంట సమాచారం అంటారు ఇదే ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ సో సమాచారము సో ఇలాగే ఉండాలి ఇలా ఉండకూడదు ఇప్పుడు సంధ్యావందనం చెయ్యాలి అహరహ సంధ్యాముపాస విధి సంధ్యావనం చేయాలి కాబట్టి చేయంతే యూ హావ్ టు డూ ఇట్ యూ డూ ఇట్ దౌట్ హావ్ టు డూ ఇట్ సో యూ షుడ్ డూ ఇట్ అంత సంధ్యావదనం చేసేప్పుడు ఆచమనం చేసేప్పుడు ఆచమనం తూర్పు ముఖంగా తిరిగి చేయాలి కానీ దక్షిణ ముఖంగా తిరిగి చేయకూడదు ఎందువల్ల అని అడగకూడదు ఆ ప్రశ్నకి సంబంధం ఆ ప్రశ్న అడగకూడదు అడిగితే అడిగితే దానికి సమాధానం ఉంటుంది ఆ సమాధానం మీకు అదేదో ఇన్ఫి మళ్ళీ ఇట్ ఈస్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇట్ డజన్ రియల్లీ ఆన్సర్ ది క్వశ్చన్ ఎందువల్ల అంటే సపోజ్ ఎందువల్ల అంటే దక్షిణ దిక్కుకి ఎముడు అధిపతి కనుక దక్షిణ దిక్కు చూడకూడదు ఏమర్థమైంది మీకు యూ థింక్ యూ హెవ్ నోన్ రైట్ ఇట్లుక్సివ్ యూ హెవ్ నోన్ నా బట్ యు హస్ట్ సో అలా ఉంటుంది కాబట్టి ఆ ప్రశ్న అడిగితే అలాగే నిసమాధానమే వస్తుంది ఇవి రాజస్థాన్ నుంచి వడగాడిపో వస్తున్నాయన్నట్టుంటుంది సో ఎనీవే యూ థింక్ యూ హ్యావ్ నోన్ బట్ ఫైనల్లీ ఇట్ జస్ట్ యాడ్స్ టు ది ఇన్ఫర్మేషన్ సో నవ్ యు నో దట్ స్పేస్ ఈజ్ నాట్ వన్ స్పేస్ ఈజ్ ఫోర్ ఫోర్డ్ ఇది ఒక కొత్త సమాచారం సో స్పేస్ ఈజ్ వన్ అని అనుకుంటున్నాము కానీ ఒకటి కాదు నాలుగు స్పేస్ ఎటు చూసినా ఒకలాగే ఉంటుంది బట్ స్టిల్ నాలుగు నాలుగులో సో కుడివైపు ఉండేది సూర్యుడికి ఎదురుకుండా నిలబడితే ఉదయించే సూర్యుడికి మళ్ళీ ఎదురకుండా నిలబడితే కుడివైపు ఉండేది దక్షిణ దిక్కు సో ఇది ఒక సమాచారం che no poninjye manaku nerpu better thanka you don't feel as if it is something new but it is a conditioning then ee dakshana dikkiti yamud anaya adhipati so you, there is a there is a devata by name yama so what is wrong with yama but you know that yama is bad we don't like yama why why we don't like yama because we are afraid of death why we are afraid of death because we were born ఇట్ ఈజ్ ఆల్ ఆల్ గడబిడ యు ఆర్ నాట్ బోర్న్ అనుకోండి సపోజ్ సపోజ్ దెర్ వాజ్ నో బర్త్ ఫర్ యూస్ దెన్ ది హోల్ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ జస్ట్ సో మచ్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్ విచ్ నో రెలన్స్ అలా కాబట్టి ఇవో ఇన్ని ప్రశ్నలు వేస్తే ఇదే సమస్య అందుగురించే కర్మకాండలోనూ ఉపాసనా కాండలోనూ ఇన్ని ప్రశ్నలు వేయద్దు ఇన్ని ప్రశ్నలు వెయ్యాలి వాడు చాలా ఉన్నతమైన స్థాయికి చెందిన ఎదిగిన ఉంటాడు అటువంటి వాడికే ఇటువంటి ప్రశ్నలు వేయాలి ఒక విద్యార్థి స్టూడెంట్ ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళారు చిన్న నాలుగేళ్ల కురాలి ప్రాడిజి అంటారు చూడండి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి ఆలు నేర్పుతారు కదా ఆ అని రాసి తెలుగులో ఆ అని చెప్పాడు గురువుగారు అంటే వాడు అడిగాడు ఆ అనే సౌండ్కి ఇలాగే ఎందుకు రాయాలి ఇలా ఎందుకు రాయకూడదు అని అడిగింది చైల్డ్ ప్రాడజీలు అంటే మళ్ళీ అలాగే ఉంటారు అంటే అప్పుడు గురువు గారు ఏమని చెప్పారంటే ఇట్ వాజ్ ఎ కన్వెన్షన్ ఇట్ ఈజ్ ఎ సౌండ్ సౌండ్ ఈజ్ నాంట్ ఎవ్రీబడి యూ ప్రొనౌన్స్ ఇట్ బట్ ఆ సౌండ్కి తెలుగులో అయితే ఇలా రాసుకుంటున్నారు సంస్కృతంలో అయితే ఇలా రాసుకుంటున్నారు అలాగే ఇది కన్వెన్షన్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న కన్వెన్షన్ నువ్వు ఆ కన్వెన్షన్లో కనుక నువ్వు అందరి యొక్క లిపి నువ్వు చదవగలుగుతావు నీ లిపిని అందరూ చదవగలుగుతారు అందుకోసం అలా రాసుకున్నాము అని చెప్పాను చెప్పే ఒక మరి ఆ స్థాయిలో మీరుంటే సమస్యలే సో కానీ అందరు పిల్లలు ఉండరు ఆ అంటే దాన్నే అలాగే వంద రాసి నేర్చుకుంటాం కాబట్టి ఇది అపద విద్య ఈ విధి నిషేధపరమైన విద్య ఉన్నదే అపద విద్య డౌట్ షెల్ట్ డూ దిస్ డౌ షెల్ట్ నాట్ డూ దిస్ విధి నిషేధం విధి నిషేధములను వినయంతో శ్రద్ధతోటి పాటించడం మంచిది డిసిప్లిన్ అవసరం ఏదైనా సందేహాలు ఉంటే తర్వాత తీర్చుకోవచ్చు ముందు పాటించేస్తూ పోవాలి కానీ ఆయన శంకర్లు ఏమంటున్నారంటే విధి మంచివి ఒక డిసిప్లిన్గా బ్రతకడం కూడా చాలా మంచిది కానీ సంసారమునకు మూల కారణమైన అజ్ఞానము అజ్ఞానం అంటే దేని యొక్క అజ్ఞానము స్వరూప అజ్ఞానం తమ స్వరూపము తిది అనే జ్ఞానం మానవునికి లేక జ్ఞానం ఎప్పుడైతే లేదో అప్పుడు దాని విషయంలో పొరపాటు చేస్తారు మీకు వస్తాను దాన్ని ఎదుర్కొండా ఉన్న వస్తువు తాడు అని తెలియకపోతే అది పామని భ్రమపడతాను తెలియకపోవడం ముందు భ్రమపడ్డం తర్వాత కాబట్టి తెలియకపోతే నష్టమే వచ్చిందని మీరు ఆడడానికి వీల్లేదు నా గురించి నాకు ఇప్పుడు తెలియకపోయినా పర్వాలేదు కానీ తర్వాత చూసుకుందామంటే నీ గురించి నీకు తెలియకపోతే నీ గురించి నీవు భ్రమపడతావుని భ్రమపడితే పడ్డానండి భ్రమపడితే సంసారంలో దుఃఖాన్ని అనుభవిస్తారు పాము అని అనుకున్నాడు అనుకోండి భయపడతాడు ఎక్సైట్ అవుతాడు కొంచెం వీక్ హార్టెడ్ పర్సన్ అయితే హార్ట్ అటాక్ కూడా వస్తుంది పాడు చూసి పాము అనుకుని హార్ట్ అటాక్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యి ఆయన మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత ఐసీయూ నుంచి బయటికి తీసుకొస్తాం అది తాగండి బాబు పాము తాదని చెప్తే ఓడిని అలాగే రా ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కూర్చుని సో అంతటి ప్రమాదం ఉన్నది భ్రాంతిద కనుక అజ్ఞానము అజ్ఞానం నుంచే కామనలు పుడతాయి కోరికలు మనిషి ప్రతి మనిషి కూడా కోరికల పుట్ట ఎన్ని కోరికలు ఓ అంతం బంధం ఉండదు ఆ ఎక్కడికి వెళ్తే అక్కడ కొత్త కొత్త కోరికలు సపోజ్ బస్సులో వెళ్ళాలని ఎక్కడికైనా విజయవాడ వెళ్ళాలనుకోండి విజయవాడ దేనికి వెళ్ళడం హైదరాబాద్లో కూర్చోవచ్చు కదా అంటే ఏదో కోరిక ఉంది కాబట్టి విజయవాడ వెళ్ళాలి అది పెద్ద కోరిక సరే విజయవాడ వెళ్ళడం కోసం రైలు ఎత్తుద సో కోరిక తీర్చుకోవడం కోసం రైలు ఎక్కాడు కదా రైల్లో కూర్చున్నాడు కాబట్టి ఏవో కొన్ని కోరికలు మళ్ళా రైలుకి రిలేటెడ్ కోరికలు ఉంటాయి సో ఆ పెద్ద కోరిక అలా ఉండగానే మళ్ళీ దాంట్లో అవాంతర కామనలు సో ఈ విధంగా మనిషి ఎప్పుడూ కామనలతోటి నిండి ఉంటాడు కామనా అంటే అదిదో మంచిది అనుకోకూడదు కామనా అంటే మాకు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయండి మేము గొప్పవాళ్ళం అనుకోకూడదు చాలా తప్పది కోరికలు ఎంత ఎక్కువ ఉంటే అంత దుఃఖము వాంట్ అంటారు ఇంగ్లీష్లో ఐ వాంట్ అంటారు ఐ వాంట్ అంటే ఏంటి అది నేను కోరుకున్నాను అర్థం వాంటే అర్థం ఏమిటి నేను లేనివాడును వెరీజ్ ఐ వాంట్ సో ప్రతి కోరిక కూడా మన లోపల ఉన్నటువంటి ఒక లోటుని ఒక వెలితిని సూచిస్తూ ఉంటుంది కాబట్టి అజ్ఞానం వల్ల కోరిక కోరికపోని ఉంటే ఉంది తప్పేమిటని మీరు అనవచ్చు కోరికలో ఉన్న దోషం ఏమిటంటే అది మనల్ని కర్మలోకి తోస్తుంది ఇట్ పుషస్ యూ ఇంటు యాక్షన్ కర్మ అవిద్య కామ కర్మ కర్మ పోని కర్మ చేస్తే నష్టమే ఉంది కర్మ చేస్తే పుణ్యం పాపం వస్తాయి చిన్న చిన్న పోరికలు దాహం వేసింది అలాంటి వాటి నేచురల్ అడ్జస్ గురించి చెప్పట్లేదు ప్రధానమైన కామనల గురించి మనం మాట్లాడుకున్నాం కర్మ చేస్తే పుణ్యమైన వస్తుంది పాపమైనా వస్తుంది పోనీ పాపం వస్తే నరకాన్ని దుఃఖాన్ని అనుభవించాలి పుణ్యం వస్తే సుఖాన్ని అనుభవించాలి పోనీ మేము పాపాన్ని పక్కన పెట్టి పుణ్యాన్ని ఎక్కువ పోచ్చుకుంటాము అంటే You may do it to some extent. Possible. To some extent you can do it. పాపం పది శాతం పాపం డెబ్బై శాతమును పుణ్యం ముప్పై శాతం అనే స్థితిని మార్చి పాప పుణ్యాలు ఫిఫ్టీ ఫిఫ్టీయో లేకపోతే ఇంకా బాగా తగ్గించి పాపం కొంత బాగా ఫిఫ్టీ కంటే కూడా తగ్గించి పుణ్యం ఎక్కువ చేయొచ్చు పాపం జీరో మాత్రం మీరు చేయలేదు సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్ని అని అంటాడు శ్రీకృష్ణ నిప్పు వెలిగించేవంటే పొగొచ్చు తీరు పొగ లేకుండా మనంటే కుదరదు అవే మా గ్యాస్ పొయ్యికి అలా ఉంటుంది గ్యాస్ పొయ్యిలో కూడా పొగ మీకు కనపడని పొగ సో నిప్పు నిప్పు కార్బన్ డైఆక్సైడ్ అవి ఉంటాయి గ్యాస్ పొయ్యిలో కూడా సో నిప్పు వెలిగిస్తే పొగ తప్పదు అలాగే కర్మ చేస్తే దోషం తప్పదు కొంచెం దోషమా ఎక్కువ దోషమా దోషం తప్పదు కాబట్టి మీరు పుణ్యం పెరుగుతూ ఉంటే పాపం కూడా పెరుగుతూ ఉంటుంది ఏ దేని ప్రపోర్షన్స్ దానికి ఉంటాయి కాబట్టి సుఖము దుఃఖము దీని పేరే సంసారము పుణ్యం ఎక్కువైనా కూడా బంధమే బంగారు సంఖ్యల పుణ్యం అంటే పాపము అంటే ఇనుప సంఖ్య అంటే రెండూ బంధమే ఎందుకంటే పుణ్యము స్వర్గంలో జన్మనిస్తుంది జన్మ వచ్చింది మరణం తప్పదు పాపము నరకంలో జన్మనిస్తుంది జన్మ వచ్చింది కాబట్టి మళ్ళీ మృత్యువు తప్పదు ఒకటి ఇండియాలో పుట్టాడు ఒకడు అమెరికాలో పుట్టాడు ఇద్దరికీ మృత్యుభయం తప్పదు ఎటు వచ్చి ఇద్దరికీ సంసార దుఃఖం తప్పదు వాడు సంసార దుఃఖం ఏసీ రూముల్లో అనుభవిస్తూ ఉంటాడు వీడు సంసార దుఃఖం మామూలు అట్మాస్ఫియర్లో అనుభవిస్తూ ఉంటాడు ఇంక దానికి తేడా ఏంటంటే దే ఆర్ కంఫర్టబుల్లీ హ్యాపీ బిటాజ్ వీఆర్ అన్కంఫర్టబులీ అన్ హ్యాపీ సో దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్ కాబట్టి ఈ సంసార దుఃఖం తప్పదు ఈ దుఃఖం అంతా ఎందుకు వచ్చింది అజ్ఞానం వల్ల వచ్చింది ఈ అజ్ఞానాన్ని విధి నిషేధ శాస్త్రాన్ని ద్వారా మీరు తప్పించుకోలేరు By flying in the sky, space, the eagle cannot soar out of space. Alage, vidhinishetha shastran lo miru pravaktishto unnan ta kalam ho. You cannot come out of samsara. Kabate manala samsara lo na attribute. Kabate dharika sammanhinche na vidyanta, dhyana mantha kura, samajara mantha kura. It is apada vidya. Ani is a chyan. Ikar chapa botna. సో అదొకటి నన్నంతవరకు వచ్చాను స్వయమేక్ము ఇది స్వయమేక్ పరాపర విద్యాభేదకరణపూర్వకం అవిద్యా మంతరే వర్తమానా ఇదినా అంటే ముండకం యొక్క ఓవరాల్ పిక్చర్ మన ముందు చూపిస్తున్నారు విహంగమ దృష్టి అంటారు బర్డ్స్ ఐ వ్యూ అలా చూపిస్తున్నారు సో ఈ విధంగా ముందుకోపనిషత్తు ఏం చేస్తుందంటే స్వయమేవ ఉక్వ ఏ వేదము ఏ అథర్వణ వేదము విధి నిషేధ బోధించిందో అదే అథర్వణ వేదము చాలా అయినా అది ఫైనల్ కాదు అది అపర విద్యే పర నాలెడ్జ్ అనేది మరొకటి ఉన్నది అని పర అపర విద్యా భేదకరణం నువ్వు విధి నిషేధ జ్ఞానం ఏదైతే ఉందో అదే సర్వము నువ్వు అనుకోకు దీనికంటే అధికమైనది దీనికంటే ఉన్నతమైనటువంటి జ్ఞానము నిన్ను సంసారం నుంచి బయటికి తీసుకువెళ్ళగలిగేటువంటి జ్ఞానము కలదు అది అది పరవిద్యది పరావిద్యది వాస్తవంలో ఇది అపర విద్య అని అపర విద్య అని చెప్పడం కోసం కాదు దాని స్వరూపం ఎంత మాత్రమే సూచించి తద్వారా పరావిద్యలోకి మనిషి ఎదగాలి అనే అభిప్రాయంతో శృతి చెప్తుంది కాబట్టి ఏ శృతి మనిషి చేత విధి నిషేధ శాస్త్రాన్ని అనుష్ఠింపజేస్తుందో అదే శృతి మనిషిని విధి అతీతంగా తీసుకువెళ్తుంది సో కర్మ చేయించిది వేదమే కర్మని విడిచిపెట్టించిది వేదమే కర్మ చేయమని చెప్తే వేదం వేదం చెప్పబట్టే కర్మ చేస్తారు కర్మను విడిచిపెట్టి కర్మ సన్యాసం చేసి కూర్చోమని ఆపన్ చేస్తాడు అప్పుడు చెప్పింది ఎవరు వేదం ఇక కర్మ చేయమని వేదం కాదు ఏదో వచ్చి కర్మను విడిపించిందని కాదు అదే వేదము మళ్ళీ కర్మను కూడా విడిపింపజేస్తుంది సో దీనికి సామెతో ఒకటి అత్తగారు కోడలతో అన్నారు ఏమనంటే పొయ్యి వెలిగించమ్మా కట్టెలతో పూర్వకాలం కట్టెలు పోయలు కదా పొయ్యి వెలిగించు తర్వాత గిన్నెలో బియ్యం కడిగిపోసి నీళ్లు పోసి ఆ పొయ్యి మీద పెట్టి ఉడికిన తర్వాత అన్నం ఉండడం పూర్తయిపోయిన తర్వాత ఆ కట్టెని ఆర్పీసీ నీళ్లు పోసి జాగ్రత్తగా పొయ్యి ఆర్పేసే అంటే కోడలు ఉంది ఆర్పీసీ మహాభాగ్యం కోసం వెలిగించడం ఎందుకు అలా కూడా చెప్తారు అలాగే కర్మ దేని ఏ స్టేజ్లో అది రిలవెంట్ కాబట్టి బ్రహ్మచారిగా ఉన్నాడు పురాడు వాడికి వాడికి ఆత్మస్వరూపం గురించి వాడికి ఏం తెలుస్తుంది కొంత డిసిప్లిన్లో పడి ఉంటే అభివృద్ధి కొంత వికాసం చెందితే అప్పుడు ఆత్మస్వరూపం గురించి కాబట్టి వాడి చేతను విధి నిషేధ వాడికి బోధించి వాడు దాంట్లో ఇరుక్కుపోయి సందర్భంలో చాలా నీకు ఉరికే డెవలప్ అవుతామని చెప్పాను కానీ ఇక్కడే కూర్చుండిపోయే నువ్వు పైకి దీనికంటే ఉన్నతమైన స్థానానికి రా అని స్వయమే ఓక్వ దానికోసం చెప్తున్నాను ఏ వేదము విధి బోధించిందో అదే వేదము విధి నిషేధ కర్మని విధి నిషేధ రూపమైనటువంటి కర్మ కంటే అతీతమైన జ్ఞానమును పట్టుకో ఇది అపర విద్య అది పరవిద్య అని చెప్పింది అయితే కొంతమంది మేము వదిలిపెట్టము అంటాం మానవ ఉంటుంది హ్యూమన్ సైకాలజీ వాడు ఏది అదే సర్లం అనుకుంటూ ఉంటాడు మానవుడు మనస్సు అసలు అలా పనిచేస్తుంది మనస్సు ఏం ఇట్ గెట్స్ ఫిక్స్డ్ ఇన్ ఏ గురువు ఈ సైకాలజీలో దీన్ని బాగా రికగ్నైజ్ చేసినటువంటి పాయింట్ ఒక గ్రూవ్ లో పడిపోతుంది ఆ గ్రూలో పడిందంటే ఇప్పుడు బండి చక్రం దాంట్లో పడిపోతుంది గాడిలో పడిపోతుంది గాడి అంటారు గ్రూవు గాడిలో చక్రం పడితే ఆ చక్రం బయటికి రావాలంటే కష్టం ఆ గాడిలో ముందు పడిపోతూ ఉంటుంది తప్పిస్తే ఈ పక్కకి ఈ పక్కకి జరగాలంటే చాలా మేజర్ ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది మన మన మనస్సు కూడా అదే గ్రూవ్ పడిపోతుంది అలాగా మనసు గురువులో పడిపోతే దాని బయటికి తీసుకురావటానికి మీరు కొంచెం కృషి చేయాలి మీరు ఆ ప్రయత్నం చేయకపోతే అదే గురువులో ఉంటుంది దానివల్ల కలిగే దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి ఆ మిస్టేక్ రాంగ్ గురువులో పడిపోయిందనుకోండి ఇంకా అలాగే చాలా పొరపాటు ఒకప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి వాడు చెడ్డవాడు అని మనస్సులో అనుకుంటాం వాడు చెడ్డవాడని నీకెలా తెలుసు అంటే నాకు అలా అనిపించింది అది ఫిక్స్ అయిపోతుంది మైండ్ ఈజ్ ఎ బ్యాడ్ దయన్ ఫిక్స్ అయిపోతుంది వీడు అలాగే ఉండిపోతాడు బట్ ది అదర్ పర్సన్ ఈజ్ ఎ గుడ్ పర్సన్ వీడు ఎందుకునో రాంగ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నది ఇలాంటి నుంచే వచ్చింది ఫస్ట్ ఇంప్రెషన్ కనుక మీరు కరెక్టే మీరు ఫేవరబుల్ ఇంప్రెషన్ కొట్టేశారనుకోండి వాడు ఇంకేమనుకుంటాయంటే మీరు సర్వసమర్థులు అనుకుంటాం ఫస్ట్ ఇంప్రెషన్ సరిగ్గా పడలేదనుకోండి వాడు ఎంత గొప్పవాడైనా వాడిని అయోగ్యమైన దృష్టే ఉంటుంది సో ఆ గ్రూవ్ లో పడిపోతూ ఉంటుంది మనస్సు అలాగే కర్మ అనే గురువులో మనిషి మన మనస్సు పడిపోతుంది ఆ గురువులోంచి వాడిని బయటికి తీయాలి అందుకోసమే శృతి మొహమాటమైన లేకుండగా ఖండించి అవిద్యయా మంతరే ఆ అపరావిద్యకి అంటే విధి రూపమైన విద్యకి మరో పేరు పెట్టింది శృతి ఏమిటో తెలిసిన పేరు మీరు ఆశ్చర్యపోతారు ఆ పేరు విని అవిద్య అజ్ఞానము అని చెప్పి దీని మీద శంకరులు పూర్వపక్షంతో మీమాంసకులతో నువ్వు పూర్వపక్షం ఉంటుంది మీమాంసకులు అన్నారు ఏమిటా మమ్మల్ని అజ్ఞానులు అంటావు నువ్వు మేమేమో కర్మశాస్త్రం అంతా చదువుకున్నాం మీమాంసంతో చదువుకున్నావు ఏ యజ్ఞం చేయాలో మాకు బాగా తెలుసు మిమ్మల్ని అజ్ఞానులు నువ్వు అని వాళ్ళు కోప్పపడతారు కోప్పడితే శంకరులు నేను మిమ్మల్ని అజ్ఞానులు అనలేదా మిమ్మల్ని అజ్ఞానులన్నీ ఎందువల్ల మీరు ఆత్మజ్ఞానమును కలిగి ఉన్నారా లేదు అంత మాత్రం చేసి అజ్ఞానం అయిపోతామా ఎస్ మరి ఈ వేద జ్ఞానం అంతా ఈ విధి నిషేధ జ్ఞానం ఇదంతా ఏమిటి దాని పేరు అజ్ఞానమే ఇట్ ఈజ్ అజ్ఞానం ఇందాక మీకు మనం చేశాను చూడండి దక్షిణ దిక్కు గురించి అది గిరిగిరిగిరే తిరిగి ఎక్కడికి వచ్చింది బాడీ ఐడెంటిఫికేషన్ ఉంటేనే దక్షిణ దిక్కు ఉంటుందని చెప్పాను కదా సో యూ షుడ్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ది బాడీ నెంబర్ వన్ దెన్ యూ షుడ్ థింక్ దట్ ది sun గోస్ రౌండ్ ది ఎక్ట్ నెంబర్ టూ అండ్ సో సన్ హ్యాస్ సన్ రైజ్ అండ్ సన్సెట్ అనే రెండు ఉన్నాయి సన్కి సూర్యుడికి ఇది అంత అజ్ఞానమే ఏ టు జెడ్ అజ్ఞానం దీంట్లో ఏది సత్యం దాన్ని ఈ అజ్ఞానాన్ని అంతని మీరు అంగీకరిస్తే అప్పుడు మీరు ఆ సూర్యుడికి ఉదయించే సూర్యుడు సూర్యుడికి ఉదయాస్తమయ్యాలు లేవు ఉన్నాయని మనం అజ్ఞానం స్వీకరించాలి ఆ ఉదయించే సూర్యుడి ముందు నిలబడితే మీ కుడి వైపు ఉన్నటువంటి స్పేస్ దక్షిణము And అండ్ హెన్స్ is ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ త్రీ కైండ్స్ Space స్పేస్ అండ్ అదే అమంగళము ఇది మంగళము స్పేస్కి స్పేస్కి మంగళము అమంగళము అనే విభాగం కెన్ యూ బీట్ ఇట్ Space is వన్ అండి స్పేస్ ఈజ్ అటర్లీ డివైడ్ ఆఫ్ ఎనీ క్వాలిటీస్ చాలా సటిల్ సూక్ష్మమైన దానికి ఏ లక్షణాలు ఉండవు అటువంటి ఆకాశాన్ని పట్టుకుని మీరేమో మంగళము అమంగళము సూర్యుడికి ఉదయము అస్తమయము నాకు దేహాభిమానము ఇదంతా అజ్ఞానం ఈ అజ్ఞానాన్ని ముందు అజ్ఞానం అనుకోకూడదు దీన్ని దిస్ ఇస్ ఆల్ రైట్ కరెక్ట్ అప్పుడు పెద్ద శాస్త్రం రాసిపారేట్లు ఆ శాస్త్రానికి ఈ మూలంగా ఇది అజ్ఞానము చెప్పినట్లయితే ఆ శాస్త్రం అంతా ఏమిటవుతుంది అజ్ఞానము యొక్క విలాస అవుతుంది అంచేతనే శృతి మొహమాట నేను మొహమాట పడతాను శృతి ఎందుకు మొహమాట నేను ఎందుకు మొహమాట పడతానంటే ఆ శాస్త్రం అంతా వలించిన వాడు ఏదైనా అమ్ముకుపోతాడని నేను మొహమాట పడుతున్నాను వేదం ఏమని చెప్పిందంటే అవిద్య అది అజ్ఞా అవిద్య అపరావిద్య ఈజ్ అవిద్య సో ఈ అవిద్యలో ఉండడం సహజం ప్రారంభంలో అవిద్యలోంచి జీవితం ప్రారంభమవుతుంది కానీ నీవు దాంట్లోనే ఫిక్స్ అయిపోకూడదు ఆ గ్రూవులో పడిపోకూడదు కానీ కొంతమంది అలా గురువులో అవిద్యలో ఉండిపోతారు అవిద్యా మంత్రే వర్తమాన అని మంత్రం ఉంది గం ద్రమ్యమాణ పర్యంతి మూఢా వాళ్ళని మూఢులు అని చెప్పింది ఈశ్వరుడు సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉన్నాయని అనుకుని తాను దేహమే అని అనుకున్న వాడిని వాడిని వాడికి ఏమన్నా పిహెచ్డి సర్టిఫికేట్ ఇస్తారా ఏమన్నా వేదాంతంలో వాడిని మూఢుడనే చెప్తారు హీస్ కాల్ మూఢ మూఢ అంటే డెల్యూ డెడ్ అర్థం సో ఆ విధంగా ఈ ఈ విధి నిషేధ రూపమైన విద్య అది వ్యక్తి యొక్క ఆంతర వికాసానికి అది సహకరించాలి ఇట్ హెల్ప్ సే వైల్ బట్ డెన్ యూ హ్యావ్ టు గ్రో అవుట్ ఆఫ్ ఇట్ ప్రతిది అలాగే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత టెన్త్ క్లాస్ పుస్తకాలను పక్కన పెట్టి ఇంటర్మీడియట్ లోకి వెళ్ళిపోవాలి ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత బీఎస్సీలోకి వెళ్ళిపోవాలి బీఎస్సీలో ఉండి ఇంకా టెన్త్ క్లాస్ క్లాస్ పుస్తకాలు అలా భద్రంగా చూసుకుంటూ కూర్చోవడం కాదు అయిపోయింది అంతే ఓ బీఎస్సీ నుంచి ఎంఎస్సీలో వెళ్ళిపోవాలి అలాగా ఎండింగ్ వెళ్ళిపోవాలి ఇవన్నీ స్టెప్స్ మాత్రమే స్టెప్ని స్టెప్పుగా తీసుకోవాలి స్టెప్పింగ్ స్టోన్ హ్యాస్ టు బి టేగనైజ్ అ స్టెప్పింగ్ స్టోన్ స్టెపింగ్ స్టోన్ అని ఫైనల్ గోల్ కింద వాడు తీసుకున్నాడంటే వాడిని అవిద్యాయామంటారే వర్తమానా అజ్ఞానంలో ఉండిపోయారు కాబట్టి మానవుడు అపరాధికీయలో మిగిలిపోకూడదు పరాజిజోకే యదగాలి అది శాస్త్రుల తరప్రాప్తిసాధ్య విషయవైరాగ్యపూర్వకం గురుప్రసాదల్యాం బ్రహ్మ విద్యామాహ పరీక్ష్యోకాన్ ఇదినా సో ఈ విధంగా అపర విద్యను చెప్పి పరవిద్యని శృతి బోధించింది సుప్రీం నాలెడ్జ్ దానికే బ్రహ్మవిద్య అంటే బ్రహ్మ విద్యని బోధించేప్పుడు ఒక కండిషన్ పెట్టింది ఆ కండిషన్ ఉండనమే కండిషన్ దానికి సో నీవు బ్రహ్మవిద్యకే అధికారం ఉండాలి అధికారం ఉంటేనే నీకు ఈ బ్రహ్మ విద్య ఉపకరిస్తుంది ఏమిట అధికారము అంటే సాధ్య విషయ వైరాగ్యపూర్వకం అది ముందు ఉండాలి పూర్వకం అంటే ప్రీ కండిషన్ అని అర్థం సో వైరాజ్యము ఇస్ ది ప్రీ కండిషన్ ఏమి శాస్త్రం దాన్ని జాగ్రత్తగా అలా చెప్పుకుంటూ వస్తూ ఉంటాం మేము మాకు ఇదే పని మళ్ళీ నాకే డౌట్ వస్తూ ఉంటుంది వారు దీన్ని ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయటం మళ్ళీ ఎందుకంటే ఇదంతా ఎదురీత సమాజము ఏ దారిని వెళ్తూ ఉంటుందో దానికి ఆపోజిట్ ఇది ఎదురీత అంటారు చూడండి ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం తేలికండి ప్రవాహానికి ప్యారలల్గా మీరు ఫ్లోట్ అయితే అలా ఫ్లోట్ అయితే మిమ్మల్ని వెళ్ళి తీసుకెళ్ళిపోతుంది మీరు ప్రవాహానికి ఎదురీదాలంటే యూ హ్యావ్ టు ఫ్లోట్ అండ్ దెన్ యూ హెవ్ టు ఓవర్కమ్ ది వెలాసిటీ ఆఫ్ ది వాటర్స్ ఫ్లూర్ దట్ కైండ్ ఆఫ్ ఎఫిలిటీస్ మానవులు సాధన సాధ్య రూపమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఓ పుస్తకం ఒకటి ఉంది సాధన సాధ్యములు అని నేను పూజ స్వామీజీ బుక్ అది నేను దాన్ని తెలుగులో చేశాను ఆ పుస్తకం స్వామీజీ యొక్క విషం ఈజ్ బ్యూటిఫుల్ విషం ఎందుకంటే శాస్త్రంలో ముఖ్యంగా శంకర ఈ సాధనా సాధ్య అనేది బాగా ముఖ్య బృహదారణ్యంలోను ఇక్కడ ముండకంలోను ఇలాగంటే గొప్ప భాష్య భాగాల్లో ఈ సాధన సాధ్య విచారం బాగా ముందుకు చేస్తుంది అది చూడగానే దాన్నంతని క్రోడీకరించి ఒక టెక్స్ట్ కింద నిర్మాణం చేయాలని వారికి అనిపించింది వారు నిర్మాణం చేశారు ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై ఇట్ అండ్ ఐ పుట్ ఇట్ ఇన్ తెలుగు మానవుని మొత్తం జీవితాన్ని సాధన సాధ్య రూపంగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వీటి జీవితంలో ఏదో కొంచెం తెలుగుదాటులతో ప్రారంభించేప్పటికీ ఏదో ఏడో ఏటో ఎనిమిదో ఏటో పదో ఏటో ప్రారంభిస్తారు సో నేను ఒక సీక్వెన్స్ చెప్తాను ఇంతకుముందు చాలాసార్లు చెప్పే ఉంటాను అయినా ఏదో కొన్ని కుటుంబ ముఖాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ చెప్తూ ఉంటాను ఆ సీక్వెన్స్ని బట్టి మీకు ఈ సాధనా సాధ్యార్థమైపోతుంది ఎలాగంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఒకట్రాడు వాడి సాధ్యం సాధ్యం అంటే గోల్ వాడి సాధ్యం ఏమిటి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి సాధనం ఏమిటి ఏవో ట్యూటోరియల్ కాలేజీలో ఎవో ఉంటాయి కష్టపడి చదివి ఆ ట్యూటోరియల్ టోషన్ తీసుకుని అది సాధన సో దట్ ఈజ్ ది సాధ్య దిస్ ఈజ్ ది సాధన ఈ సాధన సాధ్యతతో వాడు ఎంతకాలం జీవిస్తాడు ఓ ఏడాది అయిపోయింది టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయిపోయింది ప్యాస్ అయిపోతే ఐ ఆమ్ నౌ ఫుల్ఫిల్డ్ అని అనుకోగలగడా అనుకోలేదు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పేస్ అవ్వాలి ఇప్పుడు ఏమైంది ఆ పాత సాధ్యం పోయి కొత్త సాధ్యం వచ్చింది ఆ సాధ్యం ఫుల్ఫిల్ అయిపోయింది అయిపోయిన వెంటనే ఫుల్ఫిల్మెంట్ లేదు ఫుల్ఫిల్మెంట్ ఉంటే ఆ సాధ్యం స్థానంలో ఇంకో సాధ్యం రాకూడదు సో ఇట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్డ్ come to one more sadhya has come has occupied that place intermediate first class lo pass avadu daniki sadhanam emiti tutor college sri chaitanya tutorial institute edo sadhanam rendu evlu kashtapaddamu daniki tuition fees lo ide adi ullu ponam chestundi papam kashtapadtharu vidyarthi adi sadhana adi sadhya intermediate first class lo pass easyly fulfilled no btech seat kavali now he joined btech he has to pass it in first class sadhana sadhya పాస్ వెల్ నో ఫుల్ఫిల్మెంట్ హి హెస్ టు జాయిన్ ఎంఎస్ అనదర్ సాధ్య వీసాల వేరు సో అమెరికా వెళ్ళి వీసాల సంపాదించుకుని అమెరికా వెళ్ళి ఎంఎస్ ప్యాస్ అయ్యారు ఈజ్ హీ ఫుల్ఫిల్ నో ఈ హ్యాస్ టు డూ పిహెచ్డీ ఒక మంచి స్టూడెంట్ గురించి చెప్తున్నాను నేను ఈ మధ్యలో ఫెయిల్ అయి కూర్చుని వాడి గురించి ఇంకేం చెప్తాం వాళ్ళు ఇంకేదో సాధ్యాలు సాధనాలు ఉంటాయి బాగా అంతా సక్రమంగా ఉన్నదాన్ని మీరు తీసుకోండి పిహెచ్డీ పిహెచ్డీ అయ్యింది Now he is he fulfilled? No. He has to marry a young lady. Yellanthe young lady hey undala hit wallah status ki sambandhin chindi. Takhi nanta daheji niti daheji and khat naha hona lamata. So khat nahdayathe tiskuch ce di social status. Ammahaywich menghngakadho ammahay nanata. Ammahaytammudho ammahaya anna. Walлавandham Nicki Koda manumpanashinita daσω. Amdari position hun statusual the içerababalow他 less undala idunda la azunda. మొత్తానికి సాధ్య సాధ్య ఈజ్ ఎ యంగ్ లేడీ యాజ్ వైఫ్ సాధన ఏమిటి వీళ్ళు చూపులు ఇదేది సాధన సో అగైన్ హీ మ్యారేజ్ ఈజీలీ ఫుల్ఫిల్ నో దెన్ యూ అస్ టు గివ్ బర్త్ టు టూ చిల్డ్రన్ అగైన్ సాధ్య టూ చిల్డ్రన్ ఓన్లీ మళ్ళీ దాంట్లో తేడా రాకూడదు అలాగే రావాలి ఆ టూ చిల్డ్రన్లో వన్ గర్ల్ అండ్ వన్ బాయ్ అవ్వాలి దట్ ఈజ్ డి సాధ్య ఏదైనా ఇంత ప్రశ్న తేడా వచ్చిందనుకోండి ఈ సాధ్యాల్లో ఎక్కడైనా వాడు దుఃఖాల్లో పడిపోతుంది సో జనరల్ గా స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ ఇట్ వర్క్స్ దట్ వే సో బాయ్ అండ్ గర్ల్ సో హీ హీ ఈజ్ నవ్ ఏ ప్రౌడ్ ఫాదర్ ఆఫ్ ఏ బాయ్ అండ్ గర్ల్ ఓవర్ ఆల్ ఈజ్ ఈ ఫుల్ఫిల్డ్ నో వాళ్ళకి సెయింట్ యాన్స్ కాన్వెంట్లో సీట్ రావాలి సో సాధనా సాధ్య వచ్చింది దెన్ దే షుడ్ మళ్ళీ సాధనాసాధ్య ప్రారంభం అవుతుంది వీళ్ళు స్వంతిల్లు ఒకటి కట్టుకోవాలి సాధనా సాధ్య మెడికల్ ఇన్సూరెన్స్ ఒకటి చేసుకోవాలి సాధనాసాధ్య రిటైర్మెంట్ థింగ్స్ ఏమో చూసుకోవాలి సాధనా సాధ్య స్టాక్స్ ఈ లోపల కొన్ని సాధనాలు తులుసుమంటూ ఉంటాయి చీదేస్తాయి చెడిపోతూ ఉంటాయి మహాలక్ష్మి బ్యాంకు అయితే మణికంఠ బ్యాంక్ అని ఇంకోటి ఉంది గారి పేరు మీద పెట్టారు మణికంఠ బ్యాంక్ చూడండి వాళ్ళు ఎంత దేవంధు అయ్యప్ప పేరు చెప్పి డబ్బు చేసి చెట్టు వేరు చెప్పి కాయలు అవ్వ కూడా పడ్డారు పేరు చూసి ఆశ్చర్యపోయింది మణికంఠ బ్యాంక్ అంటే మణికంఠ కొంచెం ఈ అయ్యప్ప సీజన్ బాగా ఉంది కదా కాబట్టి మణికంఠ అని పేరు పెడితే అయ్యప్ప భక్తులు ఆ పేరు వినగానే ఈ గెట్స్ లికల్ మన దేవుడి పేరు మీద ఉంది బాగుంది అయ్యప్ప అనుగ్రహం ఉంటుంది అని అందులో అయ్యప్ప ఈ సపోజ్ టు బ్లెస్ ఇన్ ది వరల్డ్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఆల్ దట్ దేర్ ఫోర్ టేక్ ది మనీ అండ్ పుట్ ఇన్ దట్ బ్యాంక్ ఓవర్ క్లోజ్ మణికంఠ బ్యాంక్ ఈజ్ గాడ్ సో వారానికి బ్యాంక్ పోతూ ఉంటుంది సో ఈ విధంగా సో ఈ సాధన సాధ్యాలు చెడిపోతూ ఉంటాయి అయిపోయింది మీరు ఆశ్చర్యపోతారు మనిషి జీవితము ఈ పిల్లలు పెద్దవాళ్ళు లెట్ మీ కంటిన్యూ దిస్ స్టోరీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు మళ్ళీ కోడలు రావాలి అల్లుడు రావాలి సాధన సాధ్యం ఏదో పోనీ భేదంతి పిల్ల కోడలుగా రావచ్చు డబ్బున్న వాళ్ళ పిల్ల రావాలి మరి డబ్బున్న వాళ్ళ పిల్లలు నువ్వు చెప్పిన మాట విందాయా కొంచెం ఆవిడ ఇండిపెండెంట్గా ఉంటుందంటే అది కూడా పనికి రాదు మళ్ళీ చెప్పిన మాట వింటూ ఎన్ని కండిషన్స్ అండి ఈ సాధ్యాలు ఎలా ఉంటాయంటే అయిపోయింది అల్లుడు కోడలు వచ్చారు ఇప్పుడు ఈ కొడుకు కోడలు ఈ కొడుకు కొత్త పార్ట్నర్ లైఫ్లో ప్రవేశించడం అయింది సో అందులో వెరీ అట్రాక్టివ్ పార్ట్నర్ నవ్ హీ కెనాట్ హ్యావ్ ది సేమ్ రిలేషన్షిప్ విత్ పేరెంట్స్ ఎనీమోర్ నో దస్ట్ వుడ్ నాట్ హ్యాప్ అని ఈ విధంగా ఈ సాధనా సాధ్య వెరీ పిటియబుల్ హీ నవ్ హీ గెట్స్ ఏ హార్ట్ అటాక్ గాడ్ ఫర్ బిడ్ సపోజ్ హీ గెట్స్ ఏ హార్ట్ అటాక్ you know what is the sadhya appointment with a copy of registry is the sadhya daniki sadhanam tarata inni sadhanam sadhyalu inni buildings promotion ee lokalo promotions konnunta udyogamlo promotion okati nenu cheppadam marchipoyanu so ivanni sadhana sadhyalu ayin tarvata manavadu paristhitella tayaru avutunnante he wants to join apollo hospital when he gets a heart attack that is the sadhya అందుకోసం వారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు మీరు మా హాస్పిటల్లో జాయిన్ అయ్యే భాగ్యాన్ని మీరు పొందవచ్చు హార్ట్ అటాక్ వస్తే మీరు కనుక ఈ పాలసీ తీసుకుంటే మళ్ళీ సాధనాలు సాధించారు ఈ రకంగా ఆఖరికి ఏమవుతుందో తెలిసినా చచ్చిపోయే ముందు నా కూతురు ఎక్కడో పై ఊళ్ళో ఉంది ఆ కూతుర్ని చూసి చచ్చిపోతే బాగుందో అనే సాధ్యంలో పడతాడు వీడిచ్చి ఆఖరికి ఆ సాధ్య పరంపర అదంతా డిటీరియరేట్ అయిపోయి చచ్చిపోయే లోపల కొడుకులని కూతుళ్ళని అందరినీ చూసేసి చాలు just say what happens suppose you put into seven or five euro dots bazarna ammani bawru month then nobody misses even a lunch item you for the sake of this guy <laughs> so so what is this this is sadhana sadhya is it is it going to end somewhere will it give you the sense of fulfillment at some point the the the status of being a sika అది ఎప్పటికైనా ఎండ్ అవుతుంది అది ఐ తెలియ నౌ హీ సీక్స్ హెవెన్ సాధనం ఏమిటి ఏదో దానము ధర్మం దట్ ఈస్ ది సాధన అందరి సాధ్యం హెవెన్ లోకి వెళ్ళాక ఏ మ్యూట్ సెట్ ఆఫ్ సాధ్యస్ ఉన్నాయి ఐ తెలియదు దిస్ సాధన సాధ్య పరంపర ఇట్ ఈజ్ అన్ ఎండ్లెస్ రోడ్ నేనేమో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలిగాను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వలేకపోయాను ఇంట్లో ఇంకో పిచ్చి పిచ్చి సాధ్యాలు కొన్ని వస్తూ ఉంటాయి హెయిర్ స్టైల్ సాధ్యం ముఖం బ్యూటీ సాధ్యం ఇలాంటివి ఎవో సాధ్యాలు వస్తూ ఉంటాయి సో ఈ కొంచెం బాడీ వెయిట్ పెరిగిందనుకోండి లూజింగ్ ది వెయిట్ బికమ్స్కి సాధ్య అండ్ డైటింగ్ బికమ్స్ ది సాధన సో ఈ విధంగా అండ్ దట్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ సాధన సో ఈ విధంగా సాధన సాధ్య నేను ఒక స్ట్రీమ్ కింద చెప్పాను నిద్ర లేస్తే మనిషి సాధ్యాన్ని మనస్సులో పెట్టుకుని తెలుసు నిద్ర లేచే మొట్టమొదట సాధ్యమే దానికి సాధనం అలా కొంతకాలం బతకడం న్యాయం యంగ్ పీపుల్ బాగా సెల్ఫోగా యాక్టివ్గా ఉంటాయి కనుక కొంత సాధన సాధ్య పరంపరలో వాడు కొట్టుకుని వెళ్ళడం అవసరం వాడికి జీవితం అంటే ఏమిటో కొన్ని సాధ్యాలు సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి జీవితంలో డక్కా ముక్కలు తినాలని ఏదో ఉంటూ ఉంటారు అప్స్ అండ్ డౌన్స్ చూస్తుండాలి కానీ ఇంకా జీవితం అంతమయ్యి ముందు దాకా ఇదే సాధన సాధ్య పరంపరని మూసుకుపోకూడదు ఎలాగా వైరాగ్యపూర్వకం సాధన సాధ్య విషయం వైరాగ్యపూర్వకం అసలు ఈ సాధన సాధ్య పరంపర ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే యు ఆర్ అటాచ్డ్ టు యోల్ Therefore, you have to implement ఇంప్లిమెంటే సాధన అండ్ ఆ గోల్ ఫుల్ఫిల్ అయిన వెంటనే నేను అహం తృప్త అనేటువంటి స్వభావం మనిషికి లేదు ఆ కంటెంట్మెంట్ లేదు సో వన్ మోర్ గోల్ ఈస్ కమింగ్ సో ఈ సంసారమునందరి సాధ్యములు ఉంటాయే అవి ఎప్పటికీ ఫుల్ఫిల్ అయ్యవు కావు నేను ఈ సాధ్యాలు కొన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఒక ఆయన ఆయన సాధ్యం ఏమిటో చెప్పమంటారా వాళ్ళ మనవడికి ఇల్లు కట్టి పెట్టారు ఆయనే ఫ్లాట్ ఒకటుకొని సో సిమెంట్లు ఇటకలు బాగా బేరం ఆడి తీసుకొచ్చి ఎవరికి ఓ పావలా కూడా ఎక్కువ ఇవ్వకుండా చాలా పొదుపుగా చేసి చేసి చేసి ఓ ఇల్లు ఒకటి కట్టుబెట్టారు ఆ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు విచ్ ఈజ్ ఎ ఫెయిర్ ఇన్ సాధ్య ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనవడు ఉంటాడు సెకండ్ ఫ్లోర్కి టెనెంట్ కావాలి దట్ ఈస్ ది సాధ్య ఆ టెనంట్ ఎటువంటి వాడు ఉండాలి ఈ డూడూ ఉండాలి వాడికి ఏమీ స్పైన్ లేని మేమర్ స్పైన్లెస్ పెర్సన్ ఎవడైనా ఉన్నట్లయితే వాడిని ఫస్ట్ ఫ్లోర్లో ఆయన నాతోటి ఉన్నారు నేను ఒక స్పైన్ లెస్ పెర్సన్ కోసం పెట్టుకుంటున్నాను వాడు దొరికేసిన వెంటనే వాడిని ఫస్ట్ ఫ్లోర్లో నేనేమో అద్దెకి పెట్టేసి ఆ తర్వాత వచ్చి నేను మీ ముందే పుట్టుకుంటాను అంటే నేను సన్యాసిని కదా ఆశ్రమం పెట్టుకుని కూర్చున్నాను కనుక నా ముందే కూర్చుంటాను అంటే మీ దగ్గర నేను ఉపనిషత్తులనే అధ్యయనం చేస్తాను ప్రస్తుతం మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకండి చెప్తున్నాను ఓఎస్ తప్ప సో అది వినే నేను ఆశ్చర్యపోయాను సో వాట్ కైండ్ ఆఫ్ ఏ సాధ్య ఫర్ ఎ సెవెంటీ ఇయర్ ఓల్డ్ మ్యాన్ వాట్ కైండ్ ఆఫ్ ఎ సాధ్య ఇట్ ఈస్ ఆ సంసారము ఆ భాగము అటాచ్మెంట్ అది తప్పది తప్పంటే అదేదో పాపమని కాదు ఇట్ ఈజ్ అన్ వైస్ అది తెలివితేటలు కాదు వైరాగ్యం లేకపోతే పెద్ద వయస్సు మహా దుఃఖాన్ని కలిగిస్తుంది వేదాంత పాఠం వింటే ఏమొచ్చిందని అడుగుతారు వేదాంత పాఠం అంటే సంసారమునందరి రాగం తగ్గుతుంది దాని పేరే వైరాగ్యం వైరాగ్యం ఈజ్ నథింగ్ పాజిటివ్ యూనిట్ ఇట్ ఈజ్ విగత రాగ తొలగిపోయిన రాగము దాని వైరాగ్యం నథింగ్ పాజిటివ్ యూనిట్ ఏమి పాజిటివ్ అక్కర్లేదు మీ స్వరూపం బ్రహ్మ అయితే ఏం పాజిటివ్ కావాలో ఏ పాజిటివ్ అక్కర్లేదు సో ద నెగిటివ్ పర్ష్యూట్ ది ఎండ్లెస్ పర్ష్యూట్ ఆఫ్ సాధనాన్ని సాధ్య షూట్ కంప్ దట్ మీన్స్ అండ్ ఎండ్స్ relentless pursuit of end some end after end after end after end adhi issue come to you kontha mandi stock market modlu putta they take a certain amount so one 100000 rupees investment initial investment so stocks so pathuko upayogam untadi daniki portfolio anthe edo okato rendu unte portfolio ayundi oka dozen or two dozen lo stocks is a portfolio ipu now he has to play with it he he cannot sit on that ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఇరవై స్టాక్స్ ఉన్నాయనుకోండి పది స్టాక్స్ డౌన్ అయితే ది అదర్ టెన్ స్టాక్స్ స్టాటిక్ గా ఉండిపోతే హిజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లూజింగ్ హీ హీ కెనాట్ టేక్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్ సో వాట్ హీ హ్యాస్ టు డూ హీ హ్యాస్ టు మ్యానుకులేట్ ది స్టాక్స్ ఇన్ సచ్ వే దట్ అట్లీస్ట్ ఈ హండ్రెడ్ థౌజండ్ మీద సంవత్సరం పూర్తయ్యేపటికీ అట్లీస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రియలైజేషను ప్లస్ ఒరిజినల్ అంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అవ్వాలి సంవత్సరం అయ్యేప్పటికీ ఆ రకంగా స్టాక్ ని మ్యానిపులేట్ చేయాలి అది మ్యానిపులేట్ చేయాలంటే సాధ్య సాధన నీడ్ సో మచ్ మనీ లైన్ అనే మ్యాగజైన్ కొని రెగ్యులర్గా చదువుతూ ఉండాలి ఇవే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ని కన్సల్ట్ చేయాలి ఇవ్ కీప్ నాడి తెలుసు ఉండాలి స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ చాలా హేఫార్ట్ గా ఉంటుంది నాడి తెలిసి ఉండాలి సో మైక్రోసాఫ్ట్ వాడు ఎక్సెల్ అని ఒక సాఫ్ట్వేర్ ఒకటి రిలీజ్ చేశాడు ఈ ఈ సాఫ్ దీని పోర్ట్ఫోలియో మ్యానికులేషన్ కోసం ఈ స్టాక్ తీసేసి ఈ స్టాక్ పెడితే ఓవరాల్ సిచ్యువేషన్ ఏమిటవుతుంది మీరు పెన్ను ఒకటం కూర్చుకుని క్యాల్కులేషన్ వేస్తూ ఉంటే అది ఎప్పటికీ అక్కడ టూ క్లిక్స్ మీరు పెడితేనే మీకు ఓవరాల్ సిచ్యువేషన్ చూపిస్తూ ఉంటుంది ఆ రకంగా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని వర్కౌట్ చేసుకుని కొన్ని స్టాక్స్ అమ్మేసి కొన్ని స్టాక్స్ కొనుక్కోవచ్చు దీస్ ఈజ్ డైలీ టూ త్రీ అవర్స్ జాబ్ అరే at least one hour job. Daily or a weekly basis you డూ to do it. టెన్షన్ మనస్సులో డెవలప్ అవుతుందో చూడండి ఫైనల్లీ ది ఫెలో ఈ విల్ డై బై ఇమాజినింగ్ ది నెంబర్స్ బై ఇమాజినింగ్ ది నెంబర్స్ సో మనస్సు ఆ విధంగా సాధన సాధ్యముల ప్రవాహంలో పడి ఇట్ లూజెస్ ది ట్రాక్ హోప్ లెస్ ది కాబట్టి చాలా ఈ సంసారము దురదృష్టకరమైనది చాలా దోష భూమిష్టమైనటువంటి సంసారం దాంట్లో అంత పీకిల దాకా కూరుకుపోకూడదు ఎవడో కూడా అది తెలివైన పద్ధతి కాదు ది ది పర్సన్ విల్ డై అన్ అన్ లెఫ్ట్ అనేదో ది టెన్నిస్ అని ఏదో మధ్యంలో చెప్పాడు అలాగే అలా అనుకోండి కంటెంట్మెంట్ తోటి ఆనందించేటువంటి స్థితికి మనిషి చేరుకోవాలంటే వైరాగ్యం ఒక్కటే మారుతుంది సర్వం వస్తు భయాన్వితం భూమి రుణం వైరాగ్యమేవా భయం అని అంటాడు భర్తృహన్ సుభాషితు ఈ జగత్తులో నువ్వు ఏ సాధ్యాన్ని పట్టుకున్నా ఇంక్లూడింగ్ ది హెవెన్ హెవెన్ హ్యాస్ ఏ సాధ్య హ్యాజ్ ఇట్స్ ఓన్ పిట్ ఫాల్స్ సో ఏ సాధ్యాన్ని నీవు పట్టుకున్నా నీకు శాంతి వాస్తవమైన సుఖము దొరకదు భయము తప్పదు సర్వం వస్తు భయాన్వితం భయము ఇన్సెక్యూరిటీ ది ఫియర్ ఆఫ్ లూజింగ్ సో ది ఫియర్ ఆఫ్ నాట్ గెయినింగ్ ఇది ఎప్పుడు కూడా మనిషిని హింస పెడుతూనే ఉంటుంది మరి ఇంకా భయం లేకుండా హ్యాపీగా ఉండే స్థితి ఏమిటండి వైరాగ్యమేవా వైరాగ్యం ఒక్కటే అభయస్థానము ముఖ్యంగా పెద్ద వయస్సు వచ్చేప్పటికి వైరాగ్యం లేకపోతే ఏదో యవ్వనంలో ఏమవుతుందంటే సుఖ అప్స్ అండ్ డౌన్స్ని ఎదుర్కొని ముందుకు ఉత్సాహంగా వెళ్ళిపోయేటువంటి శక్తి ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీ ఉంటుంది పెద్ద వయస్సు వచ్చేప్పటికీ అన్ని ఎనర్జీస్ తగ్గుతాయి ఆ పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి జనరేషన్ గ్యాప్ పని అది సైకలాజికల్గా మనిషిని క్రోంగ తీసుకుంది ఎందుకంటే వీడు బతికిన వాల్యూ సిస్టమ్ ఒకటి ఉంటుంది వీటి తర్వాత వీడి కూతుళ్ళు కొడుకులు మనవాళ్ళు వాళ్ళ వాల్యూ సిస్టమ్ పూర్తిగా మారిపోతుంది అది దట్ ఈస్ ద కామన్ దట్ ఈస్ ద ట్రూత్ ఫర్ ఎవ్రీ జనరేషన్ దెర్ ఫార్ దెర్ ఈజ్ క్లాష్ యూ షుడ్ అవాయిడ్ దట్ క్లాష్ అంకైతేనే పూర్వం వాళ్ళు గృహస్థాశ్రమంతో ఆపేయలేదు జీవితాన్ని ఇప్పుడు లో కాలంలో బ్రహ్మచర్యం గృహస్థాయి గృహస్థతోటి ది పెర్సన్ డైస్ ఎ జ గృహస్థ ఇట్ ఈస్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ టు డూ నో షుడ్ డై ఎజ్ గృహస్థ అట్లీస్ట్ వానప్రస్థగా మనిషి ఎదగాలి వానప్రస్థ అంటే గృహ ఇంట్లో భార్యతో కలిసి ఉంటూనే సాంసారికములైన విషయాల్లో చాలా నిర్లిప్తంగా వైరాగ్యంగా ఉండటము దట్ ఈజ్ ది ఫస్ట్ క్వాలిఫికేషన్ వైరాగ్య ఇస్ ది వెరీ బిగినింగ్ క్వాలిఫికేషన్ ప్రీ కండిషన్ ఫర్ బ్రహ్మ విద్య వైరాగ్యం అంటే అదేదో ఓ మొద్దు పదంలో ఉంటుంది వైరాగ్యం ఆఫ్ వాట్ ఆఫ్ ది సైకిల్ ఆఫ్ సాధ్య సాధన ఈ పరుగు ఈ ప్రెషర్ సీకింగ్ సాధ్య సాధన ఈజ్ నథింగ్ బట్ సీకింగ్ ప్రెషర్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ అండ్ ఇట్స్ ఎన్ ఎండ్లెస్ రోడ్ ఆ రోడ్డు మీద మీరు ఎంత ప్రయాణం చేసినా యూ వాంట్ కమ్ టు ఎనీ గోల్ ఇట్ ఈస్ అన్ ఎండ్ లెస్ రోడ్ అండి సహారా డిజర్ట్ లో కారేసుకెళ్తున్నట్టే ఇంకా సహారా డిజర్ట్ని మీరు క్రాస్ చేసేయగలుగుతారు కానీ ఈ సాధన సాధ్య రూపమైన సంసారాన్ని మాత్రం మీరు క్రాస్ చేయగలరు దాన్ని యూ హ్యావ్ టు కాల్ ఇట్స్ బ్లఫ్ అండ్ స్టాప్ రన్నింగ్ బిహైండ్ ఇట్ అంటే ఇది ఇట్ ఈజ్ లైక్ రన్నింగ్ బిహైండ్ మృగతృష్ణ వేదాంతంలో ఇవన్నీ కూడా చక్కటి దృష్టాంతాలతో బోధిస్తారు మృగతృష్ణ అంటే ఎండమావులు ఎండమావులు కంటే మనిషి ఎందుకు పరిగెడతాడు మనిషి కానీ పశువులు పరిగెడతాయి లేళ్లు కూడా ఎండమాములు కంట పరిగెడతాయి ఎందుకు పరిగెడతాడు దాహం వేసి దత్తిత తేరడం కోసం పరిగెడతాడు దాహార్తి తేలడం కోసం పరిగెడతాడు ఎంతసేపు పరిగెడితే వాడికి దాహం తీరుతుంది దాహం తీరదండి ఎండమాముల కంటే పరిగెడితే దాహం తేరదు ఈవెన్ ఇఫ్ రన్స్ ఇన్ ది లాస్ట్ బ్రెత్ హీ విల్ బి సేఫ్ ఈ సంసారము ఒక పెద్ద మృగతృష్ణ మృగములు దాహ దాని పేరు మృగతృష్ణ సంస్కృతంలో మృగము అంటే లేడీ లేడీ దాహం తీర్చుకోవడం కోసం అడవిలో ఎడారిలో పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి తర్వాత పరిగెత్తలేక నడిచి తర్వాత నడవలేక ప్రాకి ఆహరించిపోతుంది దాహం మాత్రం తేను అలాగే మనం ఈ సంసారం కనుక పరిగెడుతూ ఉంటాం దాహం భోగ దాహంతో పరిగెడతాం పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి రోగాలు తెచ్చుకుని అనారోగ్యం దుచ్చుకుని శరీరంలో సత్తువునంత ఖర్చు పెట్టేసి ఆ తర్వాత ఆ దాహార్తి ఆ భోగార్తి తేరకుండానే మనిషి చచ్చిపోతాం కాబట్టి ఇట్ వెరీ డేంజరస్ కోర్స్ ఎవరో కూడా ఆ మార్గంలో శత్రువు కూడా వద్ద మార్గం సో అది అని ఈ విధంగా వైరాగ్యాన్ని మనం కలిగి ఉండాలి వైరాగ్యం ఉంటే అప్పుడు బ్రహ్మ విద్యకి నీవు అర్హుడవ ఎందుకంటే భోగవాసన ఉన్నవాడికి బ్రహ్మ నుంచి వాడు అర్హుడు కాదు వాడికి ఎందుకంటే వాడు దాన్ని మిస్ఎంటర్పరెట్ చేస్తాడు రిడిక్యూ చేస్తాడు ఆదరం ఉండదు కాబట్టి బోధించడం అనవసరం కాబట్టి వైరాగ్యపూర్వకం సర్వానం మాట వేశారా సర్వ సాధన సాధ్య విషయ వైరాగ్యపూర్వకం అన్ని సాధన సాధ్యాలు ఇంకొక సాధ్యం ఉందండి మా మనవరి పిల్లో మా మనవరాలు పిల్లో ఇంకొకటి సాధ్యం ఉందండి అని అంటాడు సో అసలు ఏ రకమైన సాధ్యము గోల్ యూ నీడ్ నాట్ హ్యావ్ ఇన్ లైఫ్ ఎందుకంటే ఎట్ వన్ స్టేజ్ బికాస్ వాట్ ఎవర్ యూ గోల్ యూ హ్యావ్ ఇన్ ది ఔట్ సైడ్ వరల్డ్ ఈజ్ అన్రియల్ దేర్ షుడ్ బి ఇట్ షుడ్ బి రిప్లేస్డ్ బై వన్ గోల్ దట్ ఈజ్ టు స్టే విత్ వన్ సెల్ఫ్ దట్ షుడ్ ఓన్లీ గోల్ ఆల్ అదర్ గోల్స్ ఆర్ వెరీ డేంజరస్ అండ్ అన్డిజైరబుల్ అనే ఆ విధంగా సర్వసాధన సాధ్య విషయ వైరాగ్యపూర్వకం ఈ వైరాగ్యము ఇది పరప్రాప్తి సాధనం సో మీరు సంసారములందు ఎప్పుడైతే డిస్పాషన్ వైరాగ్యం ఈజ్ నాట్ ఎ పాజిటివ్ థింగ్ ఇట్స్ ఎ నెగిటివ్ థింగ్ అంటే సంసారమునందు కొంతమంది వైరాగ్యం అంటే వదిలిపెట్టేయడం అనుకుంటారు వదిలిపెట్టడం ఏం కాదు సంసారమునందు ప్యాషన్ లేకుండా ఉనుకుంటారు యూనో వాట్ ఈజ్ ప్యాషన్ ప్యాషన్ అని అప్సెషన్ అని అంటారు అంటే చాలా ఆగ్రహము ఏమైనా సరే నా కోరిక తీరాల్సిందే ఆ కోరిక తీరితే నేను సంతోషిస్తాను నేను ఆనందిస్తాను అది తీరకపోతే నాకు దుఃఖమే So, it's an obsession. What are you saying about it? Adhi, passion. A passion there is no other. Hello? Suppose you could put it on the top of your head.